మీద తృష్ణ ఉన్నవాడిని కర్మఫలం మీద పెద్ద తృష్ణ పెట్టుకోవద్దు కర్మఫలాన్ని పక్కన పెట్టవయే అన్నారు అనుకోండి వాడేమంటాడు ఇంకెందుకండి ఈ కర్మ అంటే మనుషులు ఎలా ఉంటారంటే నలుగురు ఫ్రెండ్స్ కలిశారు కలిసి పేకాట కూర్చున్నారు అర రా పేక మొక్కలు పంచారు పంచి మొక్కలు పెట్టి ఆట మొదలు ముందు స్టేక్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది స్టేకు ఫిక్స్ చేసి ఆట మొదలు పెట్టారు సరే స్టేక్ ఎంత ఫైవ్ టెన్ ఆ టెన్ ట్వంటీయా ఏదో మాట అనుకోవాలి కదండీ అంటే వాళ్ళలో అక్కడన్నాడు అబ్బాయి స్టేకులు లేదని లేదు ఉత్తుత్తాట ఇది ఉరిగి కాలక్షేపం కోసం ఆడే ఆటే అన్నారు అంటే ఒక ఆయన ఏం చేసేటంటే ఆ పొక్కలు అక్కడ వారేసాను నేను ఆడటం లేదు మీరు అంటే ఏమిటి కర్మ ఫలం లేని కర్మ చేయమంటే ఎందుకు చేస్తాను అది పోనీ ఆడండి మీ చేయలేకపోతే వాళ్ళకి ఆట సాగదు మీ ఒక మనిషి గ్యాప్ వచ్చేస్తే కుదరదు మీరు ఆడండి జస్ట్ యు గివ్ గివ్ కంపెనీ టు దెమ్ అంటే బ నా వల్ల కాదండి స్టేక్ ఉంటే కానీ అసలు నాకు ముక్క నేను చేదులోకి రాదు చేతుల్లో ముక్క పడదు నా వల్ల కాదు నేను వేయలేను ఆడలేను స్టేక్ ఉండాలి అక్కడ నేను మీకు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మనిషి ఆ తృష్ణ ఎలా ఉంటుందంటే కర్మఫలం అలా ముందు డ్యాంగిల్ చేస్తూ ఉంటేనే వాడు కర్మ చేస్తాడు లేకపోతే కర్మ చేయడు కర్మఫలం లేదంటే అసలు కర్మే చేయడు అలా అయిపోతాడు మనిషి దాన్ని తమో గుణము అంటాం అదిగో ఆ లక్షణాన్ని దరిదాపులకు రానివ్వద్దు మా కర్మఫల హేతుర్భూహన్నం కదా అని నువ్వు కర్మ చేయడం మానేసి కూర్చోవద్దు అన్నమాట అందాము అంతే నీకు అకర్మణితూ అకర్మయందైతే ఆసక్తి మా ఉండకూడదు అంటే కర్మఫలం ముందు తృష్ణ పెట్టుకోకురా అన్నారు కాబట్టి కర్మఫలం లేకపోతే ఇంకా పోల తృష్ణ వదిలిపెట్టేశాం ఇంకంతటి మాజ్ఞానం కర్మ కూడా ఎందుకు కర్మ అవద్దు కర్మఫలం అవద్దు కర్మఫలం అవుతున్నారు కాబట్టి కర్మ కూడా అవద్దు పరీక్ష ప్యాస్ అన్నారు అంటే వీడు పరీక్షకే ప్రి ప్రిపేర్ అవుతున్నాడు అవుతా ఉంటే ఉద్యోగాలు ఫిల్అప్ అయిపోయాయండి ఇంక ఇంక మిగతా పేసైన వాళ్ళకి ఉద్యోగం అన్నారు ఇంకా అటు ఉండే ఈజీ చదవడం ఈ వాటి వాళ్ళ ఆ పుస్తకం అవసరం సినిమాకి పోయి పూర్వం భాషా ప్రవీణ అనే ఒక కోర్సు తెలుగు కావ్యాలు నన్నయ తెక్కన పోత సంస్కృత కాళిదాసాది కావ్యాలు ఐదు సంవత్సరాలు చక్కగా మహావిద్వాంసులు ఉండేవారు వాళ్ళ దగ్గర కూర్చొని ఈ కావ్యాలు అన్నీ చదువుకోవటం రోజంతా అదే పని ఏదో పరీక్ష ప్యాస్ అయితే అలా ప్యాస్ అయితే ఇలా ఉద్యోగం ఇచ్చేవారు మార్చిన పరీక్ష మేలో రిజల్ట్స్ వస్తాయి జూన్లో ఉద్యోగం జూన్లో కొత్త స్కూల్స్ ప్రారంభం అవుతాయి కదా ఉద్యోగం కొంతకాలం అయ్యేప్పటికి ఇరవై వేరే లైసన్స్ ఉన్నారు ఇవ్వన్నారు అవ్వన్నారు మొత్తానికి భాషాప్రమైన ప్యాస్ అయినా ఉద్యోగం లేదు అనే పరిస్థితి వచ్చింది పరిస్థితి సరే ఈ భాషాపరమైన పాఠం చెప్పి కాలేజీ ఒకటి ఉంటుందిగా అది ఓపెన్ చేశారు ఒక్క విద్యార్థులేడు ఏమిటండి ఇంతమంది పండితులు ఉన్నా ఇక్కడ వీళ్ళకి పాఠం చెప్దామంటే ఒక్కడు రాడేవిటండి ఎందువల్ల ఈ ప్రారంభం ఏమిటి అంటే విద్యార్థుల లోకల్లో విద్యార్థులేదా జనాభాయే లేదా అంటే అది కాదండి ఈ పరీక్షకి ప్యాస్ ఉద్యోగాలు రావటం లేదు కాబట్టి అవి వాళ్ళు ఆఖరికి ఏమైందో తెలుసు ఆ కాలేజీ మూసేశారు అంటే పోతన్నగారి పద్యాలు చదువుకోవాలి తెలుగు పద్యాలు చదువుకోవాలంటే ఉద్యోగం ఉంటే చదువుకుంటాం లేకపోతే చదువుకోం రోడ్లప్పుడు తిరగడానికైనా అభ్యంతరం లేదు కానీ చదువుకోవడం మాత్రం చదువుకో చదువుకుంటే ఉద్యోగం ఇవ్వాల్సిందే వాటి ఆ యాటిట్యూడ్ అలా తయారైపోయింది సొసైటీ నాకు అర్థం కదా అంచేతనే సోషల్ లైఫ్ చాలా కలుషితంగా తయారైపోయింది అలా ఉండదు అంతకాదు మీరు యూరోప్లోనూ అక్కడ చూడండి యూనివర్సిటీలో రిజిస్టర్ చేసుకుంటారు చదువుకుంటా ఎందుకు చదువుతున్నారు అంటే కొంతమంది ఉద్యోగం కోసం చదువుతున్నాము అన్నట్టుగా ఉంటుంది కానీ కనీసం సర్టన్ అమౌంట్ ఆఫ్ పీపుల్ దే లవ్ దట్ టాపిక్ అండ్ దే దే స్టడీ దే లవ్ ఇట్ అంతే ఓ కుర్రాడు నా దగ్గరకు వచ్చాడు దండం పెట్టాడు ఏం చదువుతున్నావో అన్న వాషింగ్టన్లో ఉండేం చదువుతున్నావో అన్నా అంటే ఐఎమ్ స్టడీయింగ్ మ్యూజిక్ అంటే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ ఒకటి మ్యూజిక్ చదవడం ఏమిటి అంటే అవును ఐ లైక్ మ్యూజిక్ అండ్ సో ఐఎమ్ స్టడీంగ్ మ్యూజిక్ అని నేను అని చెప్పాడు అక్కడ మన మన దగ్గర అలాగే చెప్తారా అండి మన దగ్గర వాడికి దేని మీద ఇష్టం ఉన్నా వాడు వెళ్ళి ఇంజనీరింగ్ కోర్సులో జాయిన్ అవుతాడు వాడికి మ్యూజిక్ ఇష్టం ఉన్నా ఇంజనీరింగ్ మెడిసిన్ ఇష్టం ఉన్నా మెడిసిన్ కాదు ఆ హ్యూమానిటీస్ ఇష్టం ఉన్నా ఇంజనీరింగ్ కామర్స్ ఇష్టం ఉన్నా ఇంజనీరింగ్ ఏది ఇష్టం ఉన్నా ఇంజనీరింగ్ లోనే జాయిన్ అవుతాయి ఎందుకంటే చదువుకి డబ్బు సంపాదనకి కనెక్షన్ చదువు ఆ ఇంజనీరింగ్ బస్ కట్టం పుచ్చుకోవాలి ఉద్యోగం తీయాలి సో సో అంత కనెక్షన్ ఉండకూడదు అంటే మొత్తం సొసైటీ అంతా కూడా అలా గేరప్ ఉంటుంది దాంతో ఏమైపోతుందంటే మీరు యు ఫైండ్ దట్ ది హోల్ థింగ్ ఈజ్ మనం అలవాటు పడిపోతుంది దానికి కాబట్టి దానికి భిన్నమైనటువంటి ఒక ప్రవృత్తి ఉంటుందనే ఆలోచన కూడా లేకుండా అవుతుంది సో ఇంకా నేను ఇంకా చాలా సంగతులు చెప్పగలను ఈ కర్మ గురించి కర్మయోగాన్ని గురించి సందర్భాన్ని బట్టి చెప్తాను భాష్యం అందాం సార్ కర్మణేవా అధికార జ్ఞాననిష్టాయా శంకరులు చాలా కాంటెక్చువల్గా అర్థం చెప్పి పారేశారు దాన్ని ఆ కాంటెక్స్ట్ను బట్టి రే అర్జున నువ్వు ఉన్న సందర్భం ఏమిటి సమాచారం ఏమిటి నువ్వు చేయాల్సిన కర్మ చెయ్యి జ్ఞాననిష్ట జ్ఞాననిష్ట కదా అర్జునుడు ఏమంటాడు నేను సన్యాసం తీసుకుని జ్ఞాననిష్టలో సన్యాసం దేనికి జ్ఞాననిష్ట కోసం కదా జ్ఞాననిష్ట కంగారు లేదు దానికి టైం వస్తుంది ప్రస్తుతానికి నీ యోగ్యత కర్మయ్యందే కాబట్టి జ్ఞాననిష్ట కంగారు లేదు ఆ కర్మ ఏదో చెయ్యి అని చెప్తున్నా మా త్రచలే అధికార సో ఆ యోగ్యతలో కూడా కర్మ కర్మ ఏందే కదా యోగ్యత ఉంటా కాబట్టి కర్మం చెయ్యి ఆ యోగ్యతని కొనసాగించే సందర్భంలో కూడా కర్మ కుర్వత ఆ యోగ్యతని బట్టి కర్మను చేసే నీకు ఫలేషు అధికార మా ఫలమునందు అధికారము వద్దు అంటే ఫలమును నాకు అనుకూలంగా నేను మలుచుకుంటాను అనే ఆలోచన నువ్వు పెట్టుకోకు నీ కర్మను నువ్వు చేయంతో ఫలాన్ని నాకు అనుకూలంగా నేను మలుచుకోవాలి అనేటువంటి ఆ ఫలాన్ని మేనిపులేట్ చేయటం ఫలాన్ని మలుచుకునే ప్రయత్నం నువ్వు చేయకు దానికే శంకర్లు ఒక పదాన్ని ప్రయోగిస్తున్నారు అందము కర్మఫల తృష్ణ మా భూత్ కదా క్యాంచిదీ అవస్థయా ఏ అవస్థలోనైనా సరే ఎట్టి పరి అంటే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఒకప్పుడు డైర్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నీవు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 అది ఏదైనా అయిపోయింది అనుకో కష్టం కదా కొంత ఇంకోహడు పక్కన తోడుంటే వాడికి వీడు ఇన్సెక్యూరి వీడికి సపోతుంది ఇన్సెక్యూరిటీ కొంత ఇన్ ఇన్వెస్ట్మెంట్ కొంత షేర్ అవుతుంది వాడికి వీడు ధైర్యం వీడికి వాడు ధైర్యం అందుకోసం పెడతారు వాళ్ళకి తెలియకపోయినా ఇన్సెక్యూరిటీ కారణంగానే ఇద్దరు పెడతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ బిజినెస్ అని కనుక వాడికి తెలిస్తే వాడు ఇంకోహండి దగ్గరికి రాని వాడు అసలు వాడే పెట్టేసుకుంటాడు ఇన్సెక్యూరిటీ కారణంగానో డబ్బు తక్కువ అవ్వడం కారణంగానో ఇద్దరు కలిసి పెడతారు ఆ బిజినెస్ బిల్డ్ చేసేప్పుడు కలిసి ఉంటారు ఎన్ని తేడాలు వచ్చినా కూడా దే ట్రై టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ పెర్ఫెక్ట్లీ దే వర్క్ టుగెదర్ హార్డ్ దానికి నష్టాలు నడుస్తుంది నష్టాలు వచ్చాయనుకోండి ఇనీషియల్గా కొంత లాభం రాదు కలిసే ఉంటారు కానీ గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చాయనుకోండి ప్రాఫిట్స్ బిగిన్ అయితే ఫస్ట్ ఇయర్ కొద్ది ప్రాఫిట్స్ వస్తే కూడా కలిసే ఉంటారు తర్వాత మంచి ప్రాఫిట్స్ వస్తే డబ్బులు ఆడుకుంటారు డబ్బులు ఆడుకుని విడిపోతారు ఏమిటి ఎందుకు వెళ్ళిందంటే కర్మ మీద ఫోకస్ ఉన్నంతకాలం వాళ్ళు కలిసే ఉంటారు కలహానికి అవకాశమే లేదు ఎప్పుడైతే కర్మ ఫలం మీదకి ఫోకస్ మారుతుంది కర్మని కర్మ మించి కర్మ ఫలం మీదకి ఫోకస్ మారుతుంది పొద్దున్న ఎనిమిదింటికి వెళ్ళి రాత్రి ఎనిమిదింటికి వచ్చి వాడు ఇంక ఇప్పుడు ఆ పని చేయలేడు ఆ పని చేయడు ఎందుకంటే రిటర్న్స్ వస్తున్నాయి కదా కాబట్టి ఎవరినో పెట్టుకోవచ్చు మనం ఎందుకు కష్టపడాలి ఇప్పుడు మనం ఆ రిటర్న్స్ని ఎంజాయ్ చేయాలనే ధోరణిలో పెడిపోతాడు ఇంకా ఎంజాయ్మెంట్ దగ్గరికి వచ్చేప్పటికీ వాడు ఎందుకు తీసుకోవాలి నేను ఎక్కువ కష్టపడుతున్నాను కదా నాకంటే వాడు తక్కువ సిక్స్టీ ఫార్టీ తీసుకోవాలి కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు అని విడి మొదలు పెడతారు దానికి వాడేదో వాడే లాజిక్ వాడుకుంటుంది ఈచ్ విల్ హ్యావ్ హిజ్ఓన్ జస్టిఫికేషన్ అండ్ ఫైనల్లీ ది ఎండ్ ఆఫ్ ఫైటింగ్ అంటే తప్పనిసరిగా విడిపోతారు తప్పనిసరిగా విడిపోతారు మళ్ళీ లాయర్స్ విడిపోవాలంటే లాయర్స్ కావాలి ఎందుకంటే మళ్ళీ విడిపోవడంలో కూడా పెద్ద మనుషులుగా విడిపోవడం కాదు కదా మళ్ళీ దాంట్లో దెబ్బలాట వీడికి ఎంత కావాలి వాడికి ఎన్ని షేర్లు కావాలి వీడికే పాత్ర కావాలి వాడికే పాత్ కావాలని పెద్ద దెబ్బలాట దానికోసం లాయర్స్ సో పిల్లి పిల్లి తగు కోతి తీర్చిందని సామెత చూడండి లాయర్స్ దే ఫ్లరిష్ వీళ్ళు ఫ్లరిష్ అయితే అయిపోయింది నాకు కథమైపోయింది వీళ్ళు ఎప్పుడైతే కర్మలో ఆనందాన్ని మరిచిపోయి కర్మఫల తృష్ణలో పడ్డారో అప్పుడే వీళ్ళ జీవితంలో ఉండే ఆనందం పోయిందంట ఇంకా వీళ్ళకి లిటిగేషనే మిగుతుంది చూడండి రిలయన్స్ బిల్డప్ చేసేప్పుడు ఎలా ఉన్నారు దాన్ని దాని రిజల్ట్స్ వచ్చే ఎలా ఉన్నారు చూడండి కాబట్టి అసలు ఆ కర్మఫల తృష్ణ అన్నది ఏ అవస్థలోను నువ్వు దగ్గరికి రానివ్వద్దు దీనికి ఆర్గ్యుమెంట్ చెప్తారు ఎవరండి నేను కర్మ చూసుకుంటా కర్మఫలాన్ని నాకు నష్టం వస్తుంది ఆ ఆర్గ్యుమెంట్ తప్పదు కర్మలో నువ్వు ఎంజాయ్ డిస్కవర్ చేస్తున్నావు అనుకో కర్మలో నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అనుకో నీకు ఇంకా కర్మఫలం గురించి ఎందుకు తృష్ణ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 కర్మఫలం మీ కల్పనలో ఉంటుంది మీ ఇమాజినేషన్లో ఉంటుంది ఇది కర్మఫలం భవిష్యత్తులో ఉందంటే ఇమాజినేషన్లో ఉందనే అర్థం భవిష్యత్తులో ఉందంటే ఆ ఎత్తు మీద ఒక అరులో కూర్చునుందనే కాదు ఇమా ఎత్తు మీద అరలో కూర్చుని ఉంటే ఇప్పుడే పీక్కుంటాం భవిష్యత్తు దాకా ఎందుకు ఇమాజినేషన్లోనే ఉంటుంది ఇప్పుడు మీరు ఆలోచించండి శ్రీకృష్ణుడు చెప్పేది ఏంటంటే శ్రీకృష్ణుడే కాదు వేదాంతమే కాదు వర్తమానంలో జీవించు భవిష్యత్తులో జీవించవద్దు ఇది ఒక పెద్ద సిద్ధాంతం ఎందువల్ల ఎందువల్ల అంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఎందువల్లంటే వర్తమానము సత్యము భవిష్యత్తు మిథ్య భవిష్యత్తు లేదు ఉన్నది వర్తమానమే భవిష్యత్తు మీ కల్పన తప్పిస్తే వర్తమానం తప్ప భవిష్యత్తు అనేది కాబట్టి మీరు లేని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 నీవు వర్తమానంలో బతుకు కర్మణ్యేవాధికారిస్త మా ఫలేషు కదాచన భవిష్యత్తులో బతికి ప్రయత్నం ఎన్నడూ చేయద్దు మా కర్మఫల హేతుర్భూ భవిష్యత్తులో రాబోయే ఫలాలని మ్యానిపులేట్ చేసే ప్రయత్నం ఎన్నడూ చేయదు ఎందుకంటే ఆ ప్రయత్నంలో నీవు వర్తమానంలో ఉండే కర్మ నుండి చేజారిపోయి కల్పన మాత్రమైన భవిష్యత్తులో వేలాడుతూ ఉంటాడు వీడు మాతేసంగో స్వకర్మణి కర్మఫలం ఇది ఇది ఎందుకు చెప్తారంటే కర్మఫలం మీద తృష్ణ ఉండద్దని ఎప్పుడైతే చెప్పామో వీడిద్దులో ఉండే తమస్సు తమో గుణం బయటకు వస్తుంది కర్మఫలం వద్దంటే కర్మ వద్దు అలాంటి పొరపాటు మాత్రం చేయద్దు అని కాబట్టి కర్మయోగము అది వర్తమాన యోగము కర్మఫల తృష్ణ అంటే అది భవిష్యత్తులో కల్పనా జగత్తులో విహరించేటువంటి లక్షణం నువ్వు ఆ లక్షణాన్ని విడిచిపెట్టేసి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 అని గతాన్ని గురించి భావన చేసి ఐ వాజ్ నేను అప్పుడు అలా ఉని దాన్ని భావన చేయండి భవిష్యత్తు భావన చేయండి ఐ విల్ బి నేను రెండు వేల ఆరో సంవత్సరంలో నేను అమెరికా వెళ్తాను లేకపోతే వెళ్తాను ఏదో చేస్తాను అని భవిష్యత్తుని భావన చేయండి ఆ రెండు భావన చేసి తర్వాత అయామ్ అహమస్మి ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను దాన్ని భావన చేయండి బ్యాక్ అండ్ ఫోర్త్ గతం భవిష్యత్ వర్తమానం మళ్ళీ వర్తమానం నుంచి భవిష్యత్ కంపేర్ చేయండి మళ్ళీ వర్తమానాన్ని గతంతో కంపేర్ చేయండి అలా ఇట్టించుటూ అట్టించుటూ ఒక పది నిమిషాలు కంపేర్ చేసి చూసుకోండి చూసుకుంటే మీకు రిజల్ట్ ఏమొస్తుందంటే మీకు అయాంలో ఉండే రియాలిటీ ఏది మీ అనుభవానికి వస్తుందో ఆ రియాలిటీ ఐ వజ్లో కానీ ఐ విల్ బీలో కానీ ఉండదు ఆ మీరు అనుభవానికి తెచ్చుకోవచ్చు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 కర్మని చేసేటువంటి ఆ శక్తిని కోల్పోతుంది ఎందుకంటే వీడికి ఎంతసేపు ఫల తృష్ణే ఉంటుంది కానీ కర్మ మీద మనస్సు ఎప్పుడూ వీడికి ఉండదు అంత ఆ కర్మ అలా నీరు కారిపోతూ ఉంటుంది ఏమి శోభగా ఉండదు ఫల ఉంటుంది వీడి తృష్ణ ఎందుకు పనికిరాదు కర్మ చాలా ఉంటుంది కాబట్టి దాంట్లో అదొక రహస్యం ఉండదు ఇంకా కొన్ని రహస్యాలున్నాయి చెప్తాను భాష్యంలో అందాము యదా కర్మ ఫలే తృష్ణా సార్ తదా కర్మఫలప్రాప్తే హే హేతు చూడండి మీకు కర్మ ఫలమునందు తృష్ణుందనుకోండి అంటే ఒక టీచర్ ఉన్నాడండి వాడికి జీతం మీదే ప్రేమ పాఠం మీద శ్రద్ధ లేదు వాడి పాఠం ఎలా ఉంటుంది మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నాడనుకోండి ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అడిగాడు ఏమండీ మీరు మ్యాథమెటిక్స్ చెప్తే చాలా మంది విద్యార్థులు వస్తున్నారు నేను చెప్తే ఎందుకు రావట్లేదు అని అడిగాను అంటే నేను అడిగాను మీరు ఎందుకు మ్యాథమెటిక్స్ పాఠం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు చెప్తున్నారు అని నేను అడిగాను అంటే ఎందుకేమిటండి మ్యాథమెటిక్స్ పాఠం చెప్తూ ఉంటే మనకి నెలకు ఒక అదనంగా ఆదాయం వస్తుంది అందుకోసమే చెప్పాలనుకుంటున్నాను అని అన్నారు అందు గురించే రావటం లేదు అని చెప్పాను మరి మీరెందుకు చెప్తున్నారు మ్యాథమెటిక్స్ అయితే అని అడిగారు అంటే నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం అండి అందుకోసం చెప్తుంది అయితే మరి మీకు ఆదాయం వస్తుంది వస్తుంది ఎందుకు రోజు వస్తాయి ఇప్పుడు పాఠం చెప్పడము ఆదాయం రెండు నా దగ్గర ఉన్నాయి ఆయన దగ్గర ఉన్నాయి ఆయన పాఠం చెప్తున్నాడు ఆయనకే ఆదాయం వస్తుంది నేను పాఠం చెప్తున్నా నాకు ఆదాయం వస్తుంది కానీ ఆయన పాఠం శోభించట్లేదు నా పాఠం శోభిస్తుంది ఎందువల్ల రెండు ఇక్కడ ఉండే అక్కడ ఉన్నప్పుడు కర్మ ఉండే ఆదాయం ఉందండి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 ఉన్నది వాసనని పోగొట్టం కా దాంతో నీకు ఆటోమేటిక్గా కర్మలో నీకు ప్రీతి నీకు డిస్కవర్ అయిపోతుంది ఆవిష్కారం అయిపోతుంది ఎందుకంటే కర్మఫల తృష్ణే ఆ ప్రీతి ఆవిష్కారం కాకుండా ఆటంకం అయిపోతూ ఉంటుంది ఆ దురాశ పేరాస అదే ఆటంకం దీనికి వేరే ఆటంకం లేదు కాబట్టి నువ్వెప్పుడైతే కర్మఫల తృష్ణని పక్కన పెట్టేసావో నీకు కర్మయందు ఆనందము ఆ మధ్య అన్నది ఆటోమేటిక్గా ముందుకు వస్తుంది దాంతో నువ్వు యూ విల్ ఎంజాయ్ ఇట్ దాంతో మీలో కొన్ని స్కిల్స్ తక్కువ ఉంటాయి ఆ కర్మను ఎంజాయ్ చేయడం మొదలు పెడితే తక్కువని తెలిసిపోతుంది రే ఈ స్కిల్ నా దగ్గర లేదు ఈ స్కిల్ ఉంటే ఈ కర్మ ఇంకా శోభగా ఉంటుంది వెంటనే వీడు ఏం చేస్తాడంటే ఆ స్కిల్ నేర్చుకొస్తాడు నేర్చుకుని అలాగే ఆ కర్మని రిఫైన్ చేసుకుంటూ పోతాడు హీ విల్ బికమ్ ఎక్ హీ విల్ ఎక్సల్ ఇన్ దగ్జాబ్ కర్మ ఫలం మీద ఉన్నవాడికి ఒక స్కిల్ తక్కువైందని హాల్ వాడికి తెలియదు ఒక్కవాడు చెప్తాడు నీకు ఆ స్కిల్ లేదురా నేర్చుకోరా అని అబ్బాయి పోన్లండి దీనికే దీనికే ఎక్కువ అయిపోతాయి అంటాడు దాని మీద వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కర్మఫల తృష్ణ నీకు ఉండకూడదు ఎప్పుడైతే నీకు కర్మఫలం మీద తృష్ణ ఉంటుందో అప్పుడు నువ్వేం చేస్తావంటే కర్మఫల ప్రాప్తే హేతు శ్యాహ ఆ కర్మఫలం రావడం కోసం వీడు లేబర్స్ కదుపుతూ ఉంటాడు హేతువుగా అయిపోతాడు అంటే హీ ట్రైస్ టు హీ ట్రైస్ టు మేక్ ది రిజల్ట్ ఆఫ్ ది యాక్షన్ కంప్లీట్ ఫర్ హిమ్సెల్ఫ్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 ఈ కర్మ దగ్గరికి వచ్చేప్పటికీ శక్తి యుక్తి ఏం మిగులు ఉండదు దాంతో ఆ కర్మ నీరు గారు కాబట్టి నీ శక్తి యుక్తి నీ ఎనర్జీ నీ టైము కర్మలో ప్రవేశపెట్టు కానీ కర్మఫలం వైపు వాటిని ప్రసరింపచేయకు అనర్థం కర్మఫల హేతు మాస్ ఏవం మా కర్మఫల హేతు భూ దీని మీద ఇంకొంచెం యాడ్ చేస్తున్నారు యదా హి కర్మఫలతృష్ణా ప్రయుక్త కర్మని ప్రవర్తతే తదా కర్మఫలైవ జన్మనోహేతుర్భవేత్ దీని టెక్నికల్ అబ్జెక్షన్ ఏమంటే కర్మఫలాన్ని ఇచ్చేది దేవుడా లేకపోతే తెచ్చుకునేది వీడా అంటే కర్మఫలాన్ని తెచ్చుకునేది వీడు కాదు ఇచ్చేది దేవుడు కర్మఫలాన్ని ఇచ్చేది దేవుడైతే వీడి దగ్గరకు వచ్చి నీవు కర్మఫల హేతువు కావద్దు అని ఆ రకంగా సలహా ఇవ్వటంలో అభిప్రాయం ఏమిటి ఎందుకంటే తెచ్చుకునేది వీడైతే అరే నువ్వు కర్మఫల హేతువు కావద్దురా అని సలహా చెప్పొచ్చు ప్రసక్త సేవ కర్మఫలాన్ని తెచ్చుకునేది వీడు కానే కాదు కర్మఫలాన్ని ఇచ్చింది దేవుడు మరి వీడి దగ్గరికి వచ్చి ఈ సలహా ఎందుకు అంటే చూడు కర్మఫల హేతు కావద్దు అంటే అర్థం కర్మఫల ముందు తృష్ణ పెట్టుకోవద్దు అని అర్థం ఎందుకంటే ఏ కాలంలో అయితే వీడు కర్మఫల తృష్ణ చేత ప్రేరితుడై కర్మని చేస్తాడో అప్పుడు వీడు టెక్నికల్గా కర్మఫల జన్మకి హేతు అవుతాడు ఎందుకంటే వీడు కర్మను దేనికోసం చేస్తున్నాడు కర్మఫలం కోసం చేస్తున్నాడు కాబట్టి వీడి టార్గెట్ ఏమిటి కర్మఫలం కాబట్టి కర్మఫలము అనే టార్గెట్ కోసం కర్మను చేస్తున్నాడు కనుక వీడు కర్మఫల హేతు అయ్యాడు ఇచ్చేవాడు దేవుడే అయినా వీడి టార్గెట్ అది అయింది కనుక వీడు కర్మఫల హేతు అయ్యాడు అలా అవ్వద్దు అని సలహా కాబట్టి కర్మఫల హేతువు కావద్దు అంటే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 ఆ అనేకల్లో కర్మ ఒకటే వీడి చేసి కర్మ ఒకటే వీడికి జీతం ఇచ్చాననుకోండి జీతము వీడి చేతికి పదివేల రూపాయలు జీతం వచ్చింది జీతం వచ్చింది అంటే ఆ జీతం రావడానికి ఫ్యాక్టర్స్ అనేకం ఉంటాయి దాంట్లో ఈ కర్మ ఒకటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ ఫ్యాక్టర్ ఇట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ ఆర్ ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ త్రీ ఫ్యాక్టర్స్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 దీనికి దృష్టాంతం నేను చెప్తా ఓ కంపెనీ ఉంది ఆ కంపెనీ టెక్నికల్ కంపెనీ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ నేను అనుకునేవాడిని టెక్నాలజీ బేస్డ్ కంపెనీకి ప్రాణం టెక్నాలజిస్టులు అండ్ అని నేను అనుకునేవాడిని కానీ నాది భ్రాంతి దానికి వీళ్ళు కాదు ప్రాణం దానికి ప్రాణం ఫైనాన్స్ పీపుల్ ఈ ఫైనాన్స్ పీపుల్ వాళ్ళు ఇప్పుడు ఒక మెడికల్ కంపెనీ ఉందనుకోండి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 ఈ డ్రగ్ ని కనిపెట్టిన వాడు దీని వెనకాల పడి ఒళ్ళు హోనం చేసుకుని రీసెర్చ్ చేసిన వాడు వాడు అసలు పిక్చర్ లో ఎక్కడ ఉన్నాడు ఇది ఒక చేదైన జీవిత సత్యం అంచేతనే నా దగ్గరికి వెళ్ళడం వచ్చి మాకు ఇంజనీరింగ్ సీట్ రాలేదండి వెర్రి వాళ్ళరా ఇంజనీరింగ్ సీట్ వద్దు కామర్స్ చదివించండి బి కామర్స్ చదివించండి బి కామర్స్ అని కోర్స్ వద్దు కాబట్టి వాడు జీవితంలో పైకి వస్తాడు ఇంజనీరింగ్లు సైన్సెస్ ఎందుకు పనికిరాని మీకు జీవితంలో పోరాట పైకి రావాలంటే వాడిని బీ కామర్స్లో పెట్టుకోండి బీ కామర్స్ తర్వాత ఏమిటి చేస్తాడు ఆ ప్రశ్న మీరు అడగద్దు అలాంటి పిచ్చి ప్రశ్న అడగకూడదు ఇప్పుడు బీ కామర్స్ తర్వాత ఏం చేస్తాడంటే ఏం చెప్తాం బీ కామర్స్లో జాయిన్ చేయండి వాడు ఏదో చేస్తాడు అది అది కావాలి అయితే తెలుస్తుంది ఏం చేస్తాడు అప్పుడికి సోమెని ఎవెన్యూస్ అలా ఓపెన్ అవుతాయి ఏదో ఇటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు వాడే వాడే మీరు చెప్పినట్టు ఏం చేయడు వాడు అప్పటికి వాడు బుద్ధిమంతుడే వాడే చేసుకుంటాడు అని నేను చెప్తూ ఉంటాను కాబట్టి కర్మఫలానికి ఇదిగో ఈ కర్మ దీని నుంచి ఈ కర్మఫలం అని దీనికి దీనికి ఆ కారణ కార్యభావము యద్భావే యద్భావ యదభావే యథభావ ఇది ఉంటే ఇది లేకపోతే ఇది లేదు అలాగ నువ్వు చేయలేవు గహనా కర్మనోగతి కర్మఫల నిరూపణ చాలా కఠినమైన విషయం కాబట్టి నీవు కర్మఫలాన్ని మ్యానుకులేట్ చేసి ప్రయత్నం చేస్తే నీకు భంగపాటు తప్పదు కర్మఫలాన్ని నువ్వు మ్యానుకులేట్ చేయలేవు ఇన్ ది ప్రాసెస్ యు లూజ్ యువర్ ఇదో భ్రష్ట ఉభయ భ్రష్టు అయిపోతాడు కర్మఫలం ఎలాగూ చేతికి చెక్కదు కర్మ చెడిపోతుంది ఉభయ భ్రష్టు అవుతాడు కాబట్టి ఈ ఉభయభ్రష్టత్వం నుంచి బయటపడే ఉపాయం ఏమిటంటే కర్మఫలాన్ని దేవుడికి వదిలిపెట్టి దేవుడు గుజ్జులు పెట్టి అంటే అర్థం అక్కడ దేవుడు ఒకడు ఉన్నాడు వాడి చేతిలో పెట్టి వచ్చేది కాదు దేవుడి గుజ్జులు పెట్టి అంటే అర్థం ఏంటంటే దాని మీద నువ్వు తృష్ణ మానేసి అని ఆ దేవుడు అనేది ఒక యాంకర్ ఒక పెగ్ యు పుట్ యువర్ వాసనా సాన్ టూ దట్ పెగ్ ఆ పెగ్ మీద పారేస్తే అక్కడ ఉంటాయంతే నీకు వాసనా విముక్తి కలుగుతుంది అలాగా దేవుడు అంటే అది దేవుడు సర్వవ్యాపకుడు హృదయంలో ఉంటాడు లోపల ఉంటాడు బయట ఉంటాడు కాబట్టి ఏదో ఒక పేరు మీద దేవుని మీద పారాయి కర్మఫలం దేవుడిని ఎత్తి మీద పారేసి నువ్వు హాయిగా కర్మ చేసుకుంటూ ఉండు అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఏమవుతుందని అడగకూడదు కర్మఫలం ఏమవుతుందని అడిగాడంటే కర్మఫలం ప్రశ్న వచ్చేసినట్టే నేనేం చేయాలని అడగాలి కానీ ఏమవుతుందని అడగకూడదు నేనేం చేయాలంటే వర్తమానంలో ఉన్నాడు ఏమవుతుందంటే ఎక్కడ ఉన్నాడు భవిష్యత్తులో ఉన్నాడు అసలు భవిష్యత్తులోకి వెళ్ళనే రాదండి భవిష్యత్తులోకి వెళ్ళనే రాదు అంటే కేవలం భవిష్యత్ అంటే ఎలా ఉండాలంటే అది భవిష్యత్ అనే ముద్ర దానికి ఉన్న అది వర్తమానంలోనే ఉంటుంది ఉదాహరణకి రైల్వే రిజర్వేషన్ చేయించుకోవటం అది భవిష్యత్ వర్తమానమా అది వర్తమానమే ఎందుకంటే రిజర్వేషన్ చేయించుకుంటే ఇప్పుడు ప్రయాణం ఫలానా దానికి చెయ్యాలి అనే ఐడియా ఉంది ఐడియా భవిష్యత్తులో ఉందా వర్తమానంలో ఉందా వర్తమానంలో ఉంది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 కర్మ ఫల తృష్ణ భవిష్యత్ లో ఏమవుతుందో అనే ఆలోచనే చేయకూడదు అసలు భవిష్యత్తులో ఏమవుతుందో ఏమవుతుందో ఏమో ఏమవుతుందో ఇప్పుడు స్త్రీ గర్భవతే మోపిలాడ పుట్టాడో ఆడపిల్ల పుడుతుందో అని వీడు ఇప్పటి నుంచే ఆలోచించాడు అనుకోండి వాట్ నాన్ సెన్సిటీ తప్పది జీతం ఒకటో తారీఖున ఎప్పుడు వస్తుందో ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందో జీతం ఎప్పుడు వస్తుందో అని వీడు అలా ఆలోచిస్తూ కూర్చున్నాడు అనుకోండి చాలా తప్పది ఒకటో తారీఖు ఎప్పుడు అది వచ్చినప్పుడు జీతం వస్తుంది కాబట్టి దాని గురించి అసలు ఆలోచించమే కూడదు జీతం వచ్చినప్పుడు అరే జీతం వచ్చినా ఈవేళ అరే ఒకటో తారీ గడ్రావేళ అలా ఉండాలి చాలా ఎంజాయబుల్గా ఉంటుంది ఒక్కసారిగా మనస్సు ఎంతో హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే కర్మలో నిమగ్నమై ఉంటాడు జీతం తీసుకొచ్చి చేతికిస్తే అదేదో తనకి ఒక బ్లెస్సింగ్ వచ్చినట్టుగా అనుకుంటాడు కానీ ఈ రోజు జీతం కోసం ఎదురు చూసి వాడికి జీతం ఇచ్చినా వాడికి తృప్తే ఉండదు చాలా ఇంపార్టెంట్ రహస్యం ఏంటంటే కర్మఫల తృష్ణని దూరంగా పెట్టాలి సో కర్మఫల తృష్ణ కలిగి ఉండటమే కర్మఫల హేతువుట దో అదర్ థింగ్ ఇన్ దాట్ కర్మఫల దాత ఈశ్వరుడే అయినా వీడు తృష్ణని కలిగి ఉండి తద్వారా హేతువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి వీడు హేతు అయినట్టుగా లెక్క వేసి అలా వద్దు అని చెప్పారు అది సందర్భం తర్వాత ఎది కర్మఫలం ఇష్యతేం కర్మణ దుఃఖరూపేణ అది వీడు వీడు తామసుడు సరే అయితే మాకు మీ సలహా ఏమిటి కర్మఫలం మీద తృష్ణ పెట్టుకోకండి సరే అయితే కర్మఫలం మీద తృష్ణే వద్దన్నప్పుడు ఇంకే కర్మ మాత్రం ఎందుకు ఇది కర్మఫలం న ఇష్యతే ఇష్యతే అంటే ఇచ్ఛని లే కలిగి ఉండడం న ఇష్యతే కర్మఫలం మీద ఇచ్చే కదా వదిలేసాము ేణ కర్మ దుఃఖరూపం కదా శ్రమతో కూడింది కదా ఎందుకు ఈ ఒళ్ళు హోనం చేసుకోవటం చెవట పట్టిట్లా కష్టపడి ఎందుకు పనిచేయటం అనే ఆలోచన నీ బుద్ధిలో ప్రవేశించనే రాదు అది తమో గుణం అది అని చెప్తున్నారు మాతే తవా సంగు అకర్మణి అకరణే ప్రీతి చాలా బారాశ్ భాష్యకారులు చిన్న పదమే అయినా పని మానేసి కూర్చోవడంలో నీకు ప్రీతి ఎన్నడూ కలుగరాదు అనిచేతనే టూల్ డౌన్ స్ట్రైక్ అనే మాట చాలా మంగళకరమైన మాట ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను అనుకోండి టూల్ డౌన్ స్ట్రైక్ అని పెట్టి నా టూల్ ఏమిటి ఇదేగా దే కదా నా టూల్ ఇదిను మైకును ఇది ఇటు విసిరి ఇది ఇటు విసిరేననుకోండి అంతకంటే అమంగళం ఇంకేముంటుందండి సపోజ్ ఇంజనీర్ ఉన్నాడండి ఇంజనీర్ చేతిలో ఏముంటుంది ఆ క్యాల్కులేషన్స్ చేసేది ఉంటుంది తర్వాత మెషర్మెంట్స్ చేసేది ఉంటుంది ఈ మెషర్ చేసి దీని క్యాల్కులేట్ ఈ రెండు ఒకటి ఇటు ఒకటి అటు అనుకోండి వాడు ఈ డన్ డిజర్వ్ టు బి కాల్డ్ అని ఇంజనీర్ డాక్టర్ స్టెటోస్కోప్ పక్కన భారేస్తే వాడిని ఏమన్నా టూల్ డౌన్ స్ట్రైక్ అనే మాట చాలా తప్పది ఇట్ ఈస్ అగ్నెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద ఫిలాసఫీ ఆఫ్ కర్మ అప్పుడు ఆ మాటే అనకూడదు మీకు ఎక్కడా జగత్తులో జగత్తులు అంటే మీకు ప్రపంచంలో మన సమాజంలో ఈనాడు కొన్ని వికృతులు ఏవైతే కనపడుతున్నాయో అంటే మన సమాజంలో ఏమైందంటే నెహ్రూవియం సోషలిజం అనే ఒక కర్స్ ఒకటి మన సమాజాన్ని పట్టి పీడించింది కొంతకాలం సో మిక్స్డ్ ఎకానమీ నెహ్రూవియన్ సోషలిజం అని ఇప్పుడు మన సమాజాన్ని మనం తీర్చిదిద్దుకునేప్పుడు మన దేశానికి మన సంస్కృతికి మన సమాజానికి ఏది నేటివ్గా ఇక్కడ ఇండిజినస్గా ఏది దీనికి శ్రేష్ఠమో అది మనం డెవలప్ చేసుకోవాలి కానీ దీన్ని పూర్తిగా వదిలిపెట్టేసి మన దగ్గరే ఏమీ లేదు మన సంస్కృతిలో ఏమీ లేదు మన కల్చర్లో ఏమీ లేదు మన పుస్తకాల్లో ఏమీ లేదు ఉన్నదంతా ఉంటే అమెరికా దగ్గర ఉంది లేదా రష్యా దగ్గర అప్పట్లో అప్పటి ఫిలాసఫీ సూపర్ పవర్స్ ఉంటే అమెరికా లేకపోతే రష్యా అయితే అమెరికా అవ్వాలి లేకపోతే రష్యా అవ్వాలి అని నెహ్రూ గారు ఇటు అటు తిరుగుతూ ఉండేవారు ఆయన ఒకసారి న్యూయార్క్ నుంచి ఇండియా వస్తున్నారు వస్తూ నెహ్రూ గారు అంటే నేను ఒక దర్శన నిందిస్తున్నాను మీరేమనుకోవద్దు ఎవరైనా నెహ్రూ గారి మీద ప్రీతి ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నెహ్రూ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నెహ్రూవియన్ నెహ్రూవియన్ ఫిలాసఫీ మీద మాట్లాడుతుంది సో పెర్సన్ అనేది ఇట్ ఈజ్ నాట్ ఎ పెర్సన్ సో ఇట్ ఈజ్ ఎ ఫిలాసఫీ విచ్ ఈస్ నాట్ లైక్డ్ బయ సమ్ పీపుల్ ఎనీవే ఆయన ఏం చేశారంటే న్యూయార్క్ నుంచి ఇండియాకు వస్తే వయా మాస్కో వచ్చారు మాస్కో మీదిగా రావడం అంటే ఏదో కాశీకి వెళ్ళి వచ్చినట్టుగా ఈ సోషలిస్ట్ పీపుల్ అదో ఒక మక్కా కింద ఉండేది మాస్కో అంటే అదొక పవిత్ర స్థానం ఒకసారి మాస్కో వెళ్ళి వస్తే వాడు కృరతార్థుడైనట్టుగా భావన చేసి వారు మాస్కోలో వర్షం పడితే ఇక్కడ జెండా ఇక్కడ గొడుగు వేసుకుని అలాగేదో కొంతకాలం ఉండేవారు సో ఆయన అలా మాస్కో మీదుగా వచ్చారు వచ్చినప్పుడు అప్పుడు క్రిస్టివో ఎవడో ఉండేవారు ఆయన అన్నాడే నెహ్రూ వస్తున్నాడు నెహ్రూ గారు వస్తున్నారు ఓ ఫ్యాక్టరీ ఒకటి బాగా అలంకారం అది చేసి పెట్టండి అని ఒక ఫ్యాక్టరీని చూపించారు ఈయనకు ఆ ఫ్యాక్టరీ చూసేసి ఈయన డంగ్ అయిపోయారు అయ్యవర్ ఎంత అద్భుతంగా ఉంది ఫ్యాక్టరీ ఎంత శోభాయమానంగా ఉంది ఎంత అద్భుతంగా వర్క్ చేసేస్తున్నారు వీళ్ళు అక్కడ ఎకానమీ నీరు గారిపోతూ ఉంది అక్కడ ఏమీ ఎకానమీ బాగోలేదు సోవియట్ ఎకానమీ కానీ ఈ ఫ్యాక్టరీ ఒకటి మాస్కో దగ్గర కట్టి పెట్టే ఒకటి చూపించడానికి ఫారిన్ డిగ్నటరీస్కి చూపించడానికి మన కమ్యూనిస్ట్ నాయకులకి చూపించడానికి ఒక ఫ్యాక్టరీ ఒకటి ఉండేది ఆ ఫ్యాక్టరీ చూపించింది ఆయన వెంటనే ఇండియాకు వచ్చి రష్యన్ అంబాసిడర్ ని పిలిచి రష్యా వాళ్ళ మీ ఇంజనీర్లను పిలవండి వీఆర్ ఎంటరింగ్ ఇన్ టూ అగ్రిమెంట్స్ అనే డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ రష్యాతో అగ్రిమెంట్ ఐడిపిఎల్ స్టీల్ ఫ్యాక్టరీ రష్యాతో అగ్రిమెంట్ భిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీ భిలాయో లేకపోతే మరొక దుర్గాపూర్ రష్యా తోటి అగ్రిమెంట్ అని ఈ విధంగా డిఫెన్స్ డిఫెన్స్ కి సంబంధించి రష్యాతో అగ్రిమెంట్ ఈ రకంగా ముప్పై ముప్పై ఐదో ఫ్యాక్టరీలకు ఆయన రష్యాతో అగ్రిమెంట్ చేసుకున్నారు యు బిలీవ్ మీ అన్ని ఫ్యాక్టరీలు ఇవాళ క్లోజ్ అయ్యి ఉన్నాయి ఏ ఫ్యాక్టరీ కూడా వర్కింగ్ లో లేదే అప్పుడే పోయింది అది ఎంత దేశానికి ఎంత నష్టం వచ్చిందో మీరు ఆలోచించండి మీరు కనుక దాంట్లో పర్సనల్ గా ఇన్వాల్వ్ అయి ఉంటే మీకు తెలుసు ఆ నష్టం అయిపోయింది దేశానికి చాలా భారం అయిపోయింది కొన్ని వేల వేల కోట్ల రూపాయల పెట్టుబడి వేస్ట్ అయిపోయింది అంత అయింది ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది టైం వేస్ట్ అయిపోయింది అంత వేస్ట్ అయిపోయింది ఎప్పుడైతే మీకు రష్యన్ మోడల్ వచ్చిందో దాంతోపాటుగా స్ట్రైకులు టూల్ డౌన్ ఇవన్నీ కూడా వచ్చాయి ఈ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్కి ఒక్కటే లక్ష్యం ఫ్యాక్టరీ నాశనం అయిపోయినా పర్వాలేదు మా జీతాలకు పెరగాల్సిందే ఫ్యాక్టరీ అభివృద్ధిలోకి వచ్చి మేము అభివృద్ధిలోకి రావాలని ఫ్యాక్టరీ ఏమైతే మాకు అనవసరం మా జీతాలు మాకు పెరగాల్సిందే మాకు వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ కావాల్సిందే వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ అవడం అంటే తక్కువ వర్క్ ఎక్కువ వర్కింగ్ కండిషన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే అది రైట్ టు స్ట్రైక్ ఫండమెంటల్ రైట్ ఫండమెంటల్ రైట్ ఏమిటంటే రైట్ టు స్ట్రైక్ అండ్ టూల్ డౌన్ స్ట్రైక్ అని ఇలాగా ఏది మోస్ట్ పవిత్రమైన కావల్ల మేడే పవిత్రమైన రోజు ఆ రోజు కార్మికులు అందరూ సంఘటితమవుతారు ఎందుకోసం కార్మికులు సంఘటి యునైట్ ది వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ వాట్ వై వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ యునైట్ పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ యునైట్ వుధైవ కుటుంబకం పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ యునైట్ why workers of the world should unite unite against whom against the bootgios ante artham ante konta mandina unite chesi migilana vallana meda yuddham prakatinchadam kosam unite kalahani ki margam ayindi tappisthe samajya kalyananiki margam kadaindi andaru unite avadamu no workers of the world unite made ఇలాగా మనం గత నలభై ఏళ్ళ యాభై ఏళ్ళలో ఇలా ఉన్నాం ఇక ఈ రోజు పరిస్థితి మనం చూస్తున్నాం సరిగ్గా ఇదే పీరియడ్ లో జపాన్ జర్మనీ కొరియా చైనా చైనా ఆఖరికి వియత్నాం నిన్న మొన్నటిదాకా యుద్దంతో ఇవన్నీ కూడా వీటి యొక్క ప్రాంత జర్మనీ నార్వే ఇటలీ ఇవన్నీ కూడా సెకండ్ వరల్డ్ వార్ లో స్మాష్ అయిపోయిన కంట్రీస్ ఆల్మోస్ట్ సేమ్ టైమ్ లో మనము వాళ్ళు స్వాతంత్రం వచ్చింది ఇజ్రాయేల్ సో రష్యాని నమ్ముకుని నాశనమైపోయిన కంట్రీలు రెండే ఉన్నాయి ఒకటి ఇండియా రెండు ఈజిప్ట్ నాస అక్కడ నెహ్రూ ఇక్కడ సో దిస్ ఈజ్ అగెన్స్ట్ ద బేసిక్ ఫిలాసఫీ యూ డోంట్ లైక్ దిస్ pull down strike right to strike we don't like it it is against the philosophy of gita what is philosophy of gita rojo raj bahadur gowdi shloka me critique chesuna raj bahadur gowdi is 80 leader strike cheyinchana oka jeevitadhayanga pettukoni kalakshapam chesara so i in shloka me critique chesuna we say you do work enjoy work …then …then what? Then what? …we will see … …first enjoy enjoy… …learn to enjoy work. వర్క్ నువ్ చేస్తున్నావు అది ఆ వర్క్ నువ్ ప్రారంభించు ఆ వర్క్ లో నువ్వు ఒక ఫుల్ఫిల్మెంట్ ని డిస్కవర్ చేసుకోవాలి …do that. That is your part. పార్ట్ principle ప్రిన్సిపల్ మీద కనుక మీరు సోషల్ మూవ్మెంట్ని తీసుకొచ్చారు అనుకోండి జపాన్ లో విన్నానికి కూడా విడ్డూరంగా ఉంటుంది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 పాపం వాళ్ళకి మనం ఇచ్చి జీతానికి ఎయిట్ అవర్స్ జీతం వేసుకున్నాం మనం వీళ్ళు నైన్ అవర్స్ చేస్తున్నారు ఏమిటి అని పిలిచి ఎరా నైన్ అవర్స్ చేస్తారు ఎందుకు మీరు అలాగ ఎక్కువ కష్టపడి పని చేస్తున్నారు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే మా క్యాంటీన్ సరిగ్గా లేదండి అంటే ఓకే మీరు మామూలుగా ఎయిట్ అవర్స్ చేయండి మీ వర్క్ మేము చూస్తున్నాం అని ఈ విధంగా అసలు స్ట్రైక్ అనే మాటే ఉండదు చాలా అలాగే జర్మనీ అలాగే ఇతర ఇతర దేశాల్లో కూడా మీకు ఇక్కల్లాగా ఇప్పుడు ఇంకా కొంత నయం లేకపోతే ఒకప్పుడు ఎన్జిఓ స్ట్రైక్ ఎన్జిఓ స్ట్రైక్ అంటే మొత్తం మున్సిపాలిటీల్లో ఎవళ్ళు చెత్త ఎత్తి వాళ్ళు ఎవరు రారు హాస్పిటల్స్కి డాక్టర్లు రారు నర్సులు రారు ఎవళ్ళు రారు క్లర్కులు రారు సెక్రటరీ ఎన్జిఓ స్ట్రైక్ ఉండేది ఒకప్పుడు మీరు గుర్తుండలేదు మా చిన్నప్పుడు యాభై రోజులు ఎన్జిఓ స్ట్రైక్ ముప్పై రోజులు ఎన్జిఓ స్ట్రైక్ లేదా ఉండేది నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ స్ట్రైక్ అని ఎన్జిఓస్ స్ట్రైక్ అని ఎప్పుడూ స్ట్రైక్లే రైల్వే స్ట్రైక్ బస్సులు స్ట్రైక్ బంద్ బంద్లు బంద్ అంటే బంద్ అంటే బంద్ పెట్టడం అంటే చేస్తున్న పని మానేయటం ఇదంతా చాలా తప్పు పోలేదే పొలిటికల్ లెక్చర్ అయిపోయింది ఇట్స్ ఓకే సో అకర్మణి అకరణే మా ప్రీతిహి భూత్ నీకెప్పుడు కూడా అకరణే ప్రీతి మా భూత్ ఈ పని చేయకుండా ఉంటే బాగుంటుంది అని నేనడం అనుకోండి మీరు చేయాల్సిన పని ఉంటే తప్పకుండా చేయాలే కానీ ఈ పని చేయకుండా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాడంటే వాడు మానసికంగా రోగి అయిపోతాడు శారీరకంగా కూడా రోగి పడైపోయిపోతాడు ఏ పని చేయకుండా కూర్చుంటే ఏమిటవుతుంది పొట్టలు పెరుగుతుంది పోలీసులో ఫోర్స్లో అందరికి పెద్ద పెద్ద బెల్లి పాటు బెల్లిస్ పోలీసులు పాటు బెల్లిస్ ఏమిటండే అంచేత మధ్యన ఈ పోలీసు ఎవరెవలయితే బెల్లీస్ సైజు తగ్గిస్తారో వాళ్ళకి సం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 సిద్ధ్య సిద్ధ్యోత్సమో సమత్వం ఉచ్యతే అంటే చూడండి దీని దీని దీని సారమేమంటే వర్తమానంలో ఉండు భవిష్యత్తు గురించి ఆలోచించకు వర్తమానంలో ఉండు గ్రేటెస్ట్ ఫిలాసఫీ అది వర్తమానంలో ఏం చేయాలి నీకున్న శక్తిని నీకుండే సంకల్పాన్ని వాటిని ఉపయోగించి ఆ వర్తమాన కాలాన్ని నింపుకుంటూ ముందుకు వెళ్ళిపో వర్తమానంలో నీలో సత్సంకల్పం ఉంది వర్తమానాన్ని ఆ సత్సంకల్పంతో పవిత్రం చేయి వర్తమానాన్ని నీ సత్శక్తితో నింపు చెరైవేతి చెరైవేతి అని యజుర్వేదం ఋగ్వేద మంత్రం నడు ముందుకు నడు నడవడం ఎప్పుడు వర్తమానంలోనే ఉంటుంది ముందుకు నడుస్తూ నీ కర్మ నువ్వు వర్తమాన కాలాన్ని పవిత్రమైన సంకల్పాలతోటి పవిత్రమైన కర్మలతోటి నింపుకుంటూ వెళ్ళిపోద్దు నిద్రలే స్నాధికం పూర్తి చేసుకుని కర్మ నీ నీ కర్మ నీ నీ కర్తవ్యకర్మం చేసుకుంటూ పోవడం ఆ విధంగా వర్తమానంలో జీవించినట్లయితే ఏమవుతుందంటే కర్మణ్యేవ ఆనంద నిర్జర ఆనంద ప్రవాహము నిర్జర అంటే ప్రవాహం ఆనంద ప్రవాహము కర్మలో ఉంటుంది కర్మ ఫలంలో కాదు రికగ్నైజ్ కర్మణ్యేవ ఆనంద నిర్జర ఆనంద ప్రవాహం కర్మలో ఉంటుంది కానీ కర్మ ఫలంలో ఉండదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చెన్నారెడ్డి గారు పొద్దున్న ఎనిమిదింటికి వచ్చి మూడింటికి వెళ్ళిపోండి అని చెప్పారు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా గవర్నమెంట్ ఆఫీసు పదున్నరకి తెరవడం అనేది ఎక్కడ లేదు ఏ నేషన్ మీరు తీసుకున్నా ఎనిమిది అయ్యేపటికి ఆఫీసులన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేసేస్తూ ఉంటారు మీకు వెస్టర్న్ కంట్రీస్లో న్యూయార్క్ క్యాలిఫోర్నియా లండన్ అక్కడ కూడా మ్యాక్సిమం ట్రాఫిక్ రోడ్డు మీద సిక్స్ టు సిక్స్ సెవెన్ ఫార్టీ ఫైవ్ మీద కార్ కనపడదు అసలు ట్రాఫిక్ ఉన్నది ఎయిట్కి ఎందుకంటే ఎయిట్ అయ్యేప్పటికీ అందరూ ఆఫీసుల్లో ఉంటారు ఇంకే మార్కెటింగ్ మార్కెట్కి వెళ్ళి వాళ్ళు వీళ్ళు ఎయిటీస్ టూ ఇయర్లీ వాళ్ళు నైన్ టెన్ లెవెన్కి అప్పుడు వెళ్తాయి కాబట్టి ఎయిట్కి అసలు రోడ్డు మీద పెట్టు ఉండదు ఎదర్ దే ఆర్ ది హోమ్స్ హోమ్ హౌస్ వైఫ్స్ వాళ్ళందరూ ఇళ్లలో బిజీగా ఉంటారు వర్క్ చేసి వాళ్ళందరూ ఆఫీసుల్లో బిజీగా ఉంటారు ఎయిట్ అయ్యే అన్ని ఆఫీసులు స్టార్ట్ అయిపోతాయి ప్రైవేట్ యాజ్ వెల్ ఎస్ గవర్నమెంట్ ఇక్కడ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎందుకంటే బెస్ట్ వర్కింగ్ అవర్స్ ఏమిటండి బెస్ట్ వర్కింగ్ అవర్స్ ఏమిటి మార్నింగ్ వర్కింగ్ అవర్స్ అది అందరి అనుభవంలోనూ